మనము ప్రోగ్రామ్ ని ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము క్యాథరిన్ సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు సరశక్తి మంత్రుడ జీవంగల తండ్రి నీకే వందనం స్తోత్రంలోనైనా ఈ రాత్రి కాలము సజ్జులెక్కలు పెట్టిన తండ్రి నీకు స్తోత్రంలో అయినా క్షేమంగా ఇంటికి నడిపించిన విధానపట్టి నీకు స్తోత్రంలో అయినా ఈ రోజు ఎంతగానో మాకు తోడై నడిపించి విజయం ఇచ్చిన దేవా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన సర్వాధికారి నీకే స్తోత్రంలోనైనా ఎక్కడ వందనాలు ప్రభా ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ఇద్దరు ముగ్గురున నామం అక్కడ ఉంటాన్నారు ప్రభా మా మద్దరున్న తండ్రి నీకే వందనంలోనైనా రాన బిడ్డ తొందరగా నడిపించండి పలకున్న అటంకాలని తొలగించండి వచ్చిన పతొక బిడ్డను ఆశీర్వాదాలు పొందునుగాక పతొకడు స్వస్థత విడుదల దాయించేయండి ఏసువ ప్రభానికే వందన ఎంతమందికి ధన్యత లేదా వాళ్ళందరినీ ఈ కృపలకు నడిపించండి దేవా వాళ్ళకు కూడా సువార్థ అందును కాకనైనా వాళ్ళకున్న కట్లను విరగొట్టండి తీసివేయండి పతొక్క బిడ్డని రావాల ప్రభ మీరే సహాయం చేయండి ఏసువ ప్రభానికే వందనాలను అయినా పొందుకొని మీ నిలబడాల దేవా పతొక్క మీరు బలపరిచే దేవుడు ప్రభా పతొక కోసం రక్తం కార్చినారు ప్రభా పతొక బిడ్డని మీ సొత్తుగా తయారు చేసుకున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఆయన తండ్రి నేను ఎవ్వరు కూడా గుర్తెరుగుతలేరు ప్రవ్వ పతొక బిడ్డ యేసు ప్రభ జాగ్రత్త నీ సంధికి రావాలా మీరే సహాయపడండి దేవా పతొక బిడ్డకు సువార్థ శక్తి దయచేయండి పతొక బిడ వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి దేవానికి వందన రాగబోయే ఉగ్రత నుంచి పతొక బిడ తప్పింపబడాలా నీ సాకి విడిగా చోట నిలబడట శక్తి పతొక దయచేయండి తండ్రి నీకు వందనాలైనా బ్రదర్లు సిస్టర్ని ఇంకా సేవల బలంగా మీరు వాడుకోండి ఏసు ప్రభవుల వద్దు బుద్ధ వాంచె తీర్చండి అయినా పతొక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని తెచ్చేయండి తండ్రి వాక్యం చేత ఇంకా బలపర్చండినైనా నీ సన్నిధిలో ఎసు ప్రభ ఏ విధంగా జీవించాలో లోబడ్డాలో ప్రభ పతొక్క బిడ్డకు నేర్పించండి తండ్రి నీకు వంద నెలగా తప్పిపోతే పతొక్క బిడ్డ పాపాన్ని మీరు కడగండి క్షమించండినైనా సర్వశక్తి మంత్ర నీకు స్తోత్రం నాయన మరి అని దినము వాక్యం చేత మాతో మాట్లాడుతున్నారు ప్రభ అందరి నీకే స్తోత్రం నాయనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకు స్తోత్రంలో కోట్లాది వందనాలు ప్రభ వాక్యం ఇంకా మమ్మల్ని నీ సన్నిధిలో ఉండేట శక్తి మాకు దయచేయండి ఎండ కూడా మేము పడిపోదు ప్రభా ఈ లోకానుసారంగా క్రియలనుంచి తొలగించండి ఇంకా నీలో సన్నిధిలో ప్రభా మమ్మల్ని భద్రపరచండి తండ్రి మరి దుష్టు నుంచి మాకు విడుదల దేవా నీకే కోట్లాది వందనాలు ప్రభా మళ్ళమ్ వెనుక తిరిగి చూడడానికి ఇవ్వలేదు ప్రభా నీ గురువైపై మేము చూస్తూ పరిగెత్తుతూ ఏసు ప్రభా పతొక్క మేము విజయం పొందాలా ప్రభా అన్న నిశ్శక్తిని మాకు దయచేయండి తండ్రి ఇంకా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి దేవా వినగాన ఉదయాన్ని దయచేయండి వినగల చోవులు దయచేసి పదొక బిడ్డకు స్వసత విడుదల కలగ చేసి పదొక బిడ్డని రాకడాకే సిద్ధపరుచుకోమని ఏ శ్రీకృష్ణమణి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ స్వరాజ్ బ్రదర్ పాట పాడండి విజయ గీతము మనసార నేను నా విజయముకై ప్రాణ త్యాగము చేసవు విజయ గీతము మనసారనేను నేను పాడదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసీవు పునరుతానుడనివే పనారాదన పునరుత్డనివే నాకే నారాదన విజయ గీతము మనసారని కాడ నా కై విజయముక త్యాగము చేసవు నీవు పునరుతనుడనివే నా పన అనికే నా రాధన ఉన్నతమైన నీ ఉపదేశము నిత్య జీవముకే పుటము వేసిము చూడనాలు ఉన్నతమైన ని ఉపదేశము నానిత్య జీవముఖే పుటము వేసిము చూడనాలు ఏషయ్యా నీ తీర్మానమే నను నిలిపిన ఉత్తమమైన సంగములు ఏసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసారని ను పాడెద నా విజయము కై ప్రాణత్యాగము చేసీవు పునరుతానుడనివే నాపనానికి నారదనం యుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది నీ సరిహద్దులలో నేమది కలిగేను నాలు ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో ఏసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది ఏసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిష్ఠుతులలో చూపినది విజయ గీతము మనసారని ను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్తానుడనివే నా పన బ్రదర్ వాయిస్ కట్టయింది పరా బ్రదర్ వాయిస్ కట్టయింది నాకై నిర్మించున్నావు నీవు ఈ నిరీక్షణ రగులు నాలో తన ఏరు సెం సి నిర్మించు నీవే ఈ నిరీక్షణ రగులు చున్న వినాలో ఏసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడద నా విజయము కై ప్రాణత్యా నీవు పునరుత్తానుడనివే నికే నివే ారాదనా పునరుతానుడనివే నికే నాదనం విజయ గీతము మనసారనేను పాడద నా విజయముకై ప్రాణ త్యాగము చేసవు నీవు పునరుతనుడనివే నా పనకే నారధనా పునరుతనుడనివే నా పనికి ైజ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ అలాడ్ ఈరోజు మనము వాక్యం చూసుకుందాము రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం అది కొంచెం పెద్దగానే ఉంటది అయినను అన్య జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్య నిమిత్తము ఏసు క్రిసు ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలన నియుండి ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేమముగా మీకు వ్రాయుచున్నాను సంక్షేమముగా మీకు వ్రాచున్నాను ఇక్కడ మనకు పౌలు భక్తుడు ఈ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే ఈ వచనంలో సువార్త విషయమైన యాజక ధర్మము తాను జరిగిస్తున్నాడు ఎందుకంటే మనమందరము రాజులైన యాజక సమూహంలో చేర్చబడి ఉన్నాం కాబట్టి మనము ప్రభు యొక్క వాగ్దాన ప్రకారం అది ఒక వాగ్దానం మనకు రాజులైన యాజక సమూహముగా మీరు చేర్చబడి ఉన్నారని ఈ వాగ్దానంను బట్టి ఎందుకంటే ఈ ఈ వాగ్దానము మామూలుగా మనం పాత నిబంధనలు చూసుకుంటే ఒక లేవీయులకే యాజక ధర్మం ఇచ్చింది దేవుడు కదా మొత్తం ఇస్రాయేలీలో నుంచి లేవీలను ప్రత్యేక పరుచుకున్నాడు ఆయన పూర్తిగా యాజకత్వమునకే వాళ్ళని అంకితం చేసిండు వీరు నా జనాంగం అంటారు వీడికి మొత్తము స్వాస్థ్యము నాది అంటాడు లేవీలు నా స్వాస్థ్యం అంటాడు అలాంటి యాజక ధర్మంను ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు ధైర్యముగా నేను మీకు చెప్తున్నాను ఏమంటున్నాడు పూర్వం లేవీలలో లేవీలు ఇస్రాయేలీలలోని ప్రత్యేకించబడి దేవుని సొత్తుగా చేయబడ్డ సంగతి మనం ఆల్రెడీ ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు చదువుకున్నాం కాబట్టి కాబట్టి యాజకునికి ప్రత్యేక ని విధులు డ్యూటీస్ అనమాట ఆబ్లిగేషన్స్ అంటాం అది దేవుని జనాంగము ఆయన ఏర్పరచుకున్న స్వాస్థ్యము కాబట్టి వారికి కొన్ని విధులని కేటాయించి ఆయన ఇది మిగతా గోత్రంలోకి ఇవ్వలేదు ఒక ప్రత్యేకత ఈ యాజకత్వమునకు ఆయన కొన్ని సిస్టమ్స్ పెట్టిండు అందుకే యాజకత్వం చేసేటప్పుడు మనల్ని మనము ఎంతగా పరీక్షించుకోవాలి అంటే మన సాక్ష్యము కదా అది దేవుడు అంగీకరించినట్లుగా ఉండాలి ఎందుకంటే మనం చేస్తున్నది ఆషామాషి ఉద్యోగం కాదు యాజక ధర్మంని మనము నెరవేరుస్తున్నాం కాబట్టి ఈ యాజకులను గురించి ఒక రీకాల్ అనమాట అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటం ఎందుకంటే సేవకుడు పదే పదే తన సేవని విశ్లేషించుకుంటూ ఉండాలి అంటే అనాలిసిస్ చేసుకోవాలి నేను ఎంత సరిగ్గా ఉన్నాను ఇంకా ఎంత సరిగ్గా ఉండాలి ఇంకా ఏం చేయగలిగితే నేను ఆ యాజకత్వంను సంపూర్ణము చేయగలను ఎందుకంటే మనల్ని దేవుడు పిలిచిండు కదా ఆ పిలుపుకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా మనం ఇహలోక సంబంధమైన అవసరాల కోసమే దేవుడిని వాడుకుంటున్నామా కదా కొన్నిసార్లు మనము ఇవి జ్ఞాపకం చేసుకోలేదు దేవుడిని మనకు దేవుడు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి చేయాలి అది చేయాలి రోగం తీసివేయాలి కష్టాలు తీసివేయాలి నష్టాలు రావద్దు శాపాలు కొట్టివేయాలి కేవలం వీటి కోసమే మనం దేవుడి పిలుపుని వాడుకుంటున్నామా మనము దేవుడి దేవుడు మనల్ని పిలిచిండు కదా దేవుడిని మనం పిలవలే ఆయన మనలను మొదట చూసి మనల్ని ప్రేమించిండు మొదట ఆయననే మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆయననే మనల్ని అన్యుల సహవాసం నుంచి వేరు చేసుకున్నాడు అంటే తన కోసము సిద్ధపరచుకున్నాడు కాబట్టి ఆయనకు మన మీద సంపూర్ణ అధికారం ఉన్నది ఆ అధికారంకు మనము పూర్తిగా లోబడాలి కంప్లీట్ గా సరెండర్ ఐ సరెండర్ ఆల్ టు జీజస్ అంటాం కదా పాట పాఠమే కాదు మనము నిజ జీవితంలో కూడా మన సొంత ప్రయత్నాలలో కూడా దేవుని యొక్క నిర్ణయానికి లోబడవాలన్నమాట అందుకే పౌలు భక్తులు అంటున్నాడు నేను ధైర్యంతో మీకు ఈ మాట చెప్పగలను ఎందుకంటే అన్నిల కోసము నేను నియమించబడ్డానని చెప్తున్నాడు అక్కడ అన్నిల కోసము నేను ఇదే పౌలు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే వాక్యాలను మనకు పదకొండవ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు రోమా పత్రిక అధ్యాయము పన్నెండు తర్వాత పదిహేను వరకు పన్నెండు నుంచి పదిహేను వరకు నేను జస్ట్ సమరి లాగా చెప్తా మీకు మీ తర్వాత చదువుకోవాలవి వారికి అనగా ఇస్రాయేలీలకు రోషము పుట్టించుటికై వారి తొట్టు పాటు వలన రక్షణ కలిగెను మనము ఏ విధంగా ఏర్పరచబడ్డాము అంటే ఇస్రాయేలీలని దేవుడు పక్కన పెడితేనే అన్యులకు రక్షణ దొరికింది లేకపోతే మనకు ఎలాంటి అవకాశము లేని జనాంగం మనం ఎలాంటి అవకాశమే లేదు మనకు మనల్ని దేవుడు పిలిచే అవకాశమే లేదు మనల్ని చూసే అవకాశమే లేదు కాకపోతే లోకమును ప్రేమించిండు దేవుడు కాబట్టి అన్యుల కొరకు కూడా ఒక మార్గంను తెరిచిండు కాబట్టి అయితే ఆ మార్గం తెరవడానికి కారణం ఏంటంటే ఇస్రాయేలీలు దేవుడిని పక్కన పడేసిండు ఆయన వాక్యమును ఆయన పరిశుద్ధతను ఆయన విధులను పక్కన పెట్టి తమ అవిధేయత వలన దేవుడిని పోగొట్టుకున్నారు అందుకే దేవుడు వారిని విడిచిపెట్టి అన్యులమైన మనలని అంటు కట్టుకున్నాడు అందుకే పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట ఏంటి వారికి రోషము పుట్టించుటకంట ఇస్రాయేలులకు రోషం కలగాలంట అన్యులకు దేవుడి వాక్యం వెళ్ళిపోయింది దేవుని సన్నిధి దొరికింది దేవుని ఆత్మాభిషేకం జరిగింది అంటే వారికి రోషము రావాలని వారి తొట్టు లోకమునకు ఐశ్వర్యము సో ఇస్రాయేలు చేసిన ఒక మిస్టేక్ ద్వారా అవిధేయత దేవుణ్ణి నమ్మకపోవటము దేవుణ్ణి విసర్జించటము ఇవి సరికి అన్యులకు అవకాశం తెరువబడింది అన్యులకు ఒక మార్గము తెరువబడింది కాబట్టి ఆ అన్యులలో మనం వస్తున్నాం మనకి ఈ అవకాశం వచ్చిందంటే అది మన గొప్పతనమే కాదు కత్తి అనేమంటున్నాడు వారి తొట్టు పాటు లోకమునకు ఐశ్వర్యము వారి క్షీణ దశ అన్యులకు ఐశ్వర్యమైన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యం ఎంత ఐశ్వర్యకరమగును ఇస్రాయేలు పరిపూర్ణులుగా లేరు రోజు కాబట్టి వారికి యుద్ధాలు కాబట్టి వారికి భయము కాబట్టి వారికి అపజయాలు కాబట్టి వారికి నష్టాలు జరుగుతున్నాయి వారి యొక్క అవిధేయత వలన అన్యులకు అవకాశం దొరికింది ఐశ్వర్యం దొరికింది యేసుప్రభు దొరికితే మనకు ఐశ్వర్యం దొరికినట్టే కదా ఆ ఆధిక్యత ఆ సంపూర్ణత అన్నీ కూడా ఆయనలో గుప్తమై ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు రిచ్ పీపుల్ అంటాం కదా rich people in the world devuni namukonna anyulu kuda rich people anta endukante ee vidham nainanu na rakta sambandhalaku roosham puttinchi vaarilu kondar nainanu rakshimpavalani na paricheeryanu ganna parichuchunnanu priyajakudiga paul chepina maata manam cheppalanamata entadi ee vidham nainanu na rakta sambandhalaku roosham puttinchi na rakta sambandhakulu ante మన చుట్టాలు కావచ్చు మన తల్లిదండ్రులు అన్నదములు మన మన మొత్తం బంధు వర్గం అంతా వీరికి రోషం వారు ఒకవేళ రక్షణలు పొందలేకపోతే దేవునిలో ఎదగలేకపోతే పరిశుద్ధాత్మను అంగీకరించకపోతే వారికి రోషం కలగాలంటే మన ప్రయత్నంగా యాజక ధర్మం చేయమంటున్నాడు దేవుడు పౌలు ఈ మాట చెప్తున్నారు ఏ విధముగా నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా నా పరిచర్యని ఘనపరచుచున్నాను ఐమ్ ఆనరింగ్ మై సర్వీస్ కదా మన సేవను ఘనపరుస్తున్నామా మన సేవని మనము ఘనపరచుటట్టు మనము ప్రవర్తిస్తున్నామా అనేది మనం చూసుకోవాలన్నమాట ఏం సేవ ఇదో సేవ ఇది చేయకపోతే ఏమవుతుంది అనే ఒక నిరుత్సాహము నీలో నిర్లక్ష్యాన్ని తీసుకొస్తుంది ఏం చెప్పాలి నా దగ్గర ఏం సాక్ష్యం లేదు నేనేం సాక్ష్యం చెప్పాలి అని చాలా అంటుంటారు నికు దేవుడి ఇచ్చింది ఒక గొప్ప ఆధిక్యత ఏంటి యేసుప్రభు బిడ్డగా ఆయన పరిచారకుడిగా పరిచారకురాలుగా నేను పిలిచిన పిలుపు దాన్ని నువ్వు గౌరవించాలి గాడ్స్ కాల్ ని ఆనర్ చేయాలంటాం దేవుడి పిలుపుని మనము గౌరవించాలి దానిని మనం తిరస్కరించితే నిర్లక్ష్య మనము దాని పర్యవసానలు కాన్సిక్వెన్సెస్ అంటాం కదా అవి తప్పకుండా ఎదుర్కోవాలి దేవుడిచ్చిన పిలుపుని నిర్లక్ష్యం చేయకూడదనేది పౌలు చెప్తున్నమాట వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధాన ఆయన ఎడలా వారిని చేర్చుకునుట ఏ మగును పౌలు ఏ ఇజ్రాయేలీలని వారిని విసర్జించుట లోకమునకు దేవునితో సమాధాన పరచుట ఇజ్రాయేలీలని కొంతసేపు పక్కన పెడితే అన్యులందరూ కూడా ఆయన కృపలోకి వచ్చేసారు ఆ అమ్రెల్లా అంటాం కదా ద మసీ అమరల్లా అంటాం అక్కడ అందరూ ఆయన సన్నిధిలోనికి చేరుటకు అవకాశం దొరికింది అలాంటి అవకాశం లేని జనాంగానికి కూడా దేవుడి యొక్క అవకాశం ఇచ్చినాడు కాబట్టి దీనిని మనము గౌరవించాలి తర్వాత దీనిని మనము అంగీకరించాలి కదా ఇంకొక అద్భుతమైన మాట ఇక్కడే మనం చెప్తున్నాడు ఏంటది సహోదరులార ఇరవై వచనంలో ఉంటుంది మనకు రోమా పత్రిక పదకొండవ అధ్యాయంలో పన్నెండు నుంచి పదిహేను వరకు ఒక మాట అయితే ఇరవై ఐదవ వచనం మరోక మాట చెప్తుంది సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము ఏంట మర్మము ఏంట మర్మము ఈ మర్మము మీకు తెలుసుకొన మీరు తెలుసుకొన అదే మనగా అన్య ప్రవేశము సంపూర్ణ వరకు ఇస్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు పాత నిబంధన ప్రజలకు ఎహవా దేవుడు చెప్తున్న మాట ఇది కదా యహవా దేవుడు చెప్తున్న మాట ఇది ఏంటంటే అన్య జనులకు ఇస్రాయేలులకు ఆ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందంట ముందు అన్య జనులకు సంపూర్ణం కావాల అవకాశం వీళ్ళందరికీ సంపూర్ణం అయిన తర్వాతనే ఇస్రాయేలీలకు మళ్ళీ మార్గం తెరవబడుతుంది అంతవరకు వాళ్ళు కఠినమైన మనసుతోనే ఉంటారంట ఈ రోజు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ వాళ్ళ కఠినత్వంను బట్టే వారి అవిధేయతను బట్టే అయినా సరే కృపగల దేవుడు తన జనాంగం ను ఎప్పుడు వీడివాడు ఈ లోక రీతిగా ఇస్రాయేలీలు వాళ్ళు మనం ఆత్మీయంగా ఇస్రాయేలీలము కాబట్టి ఆత్మీయ రీతిగా మనము ఒలీవ మొక్కలో అంటు వారము ఇస్రాయేలీలంతా అబర్హాము వేరు చిగురు అంటాం కదా వాళ్ళు ఒలీవ మొక్క వాళ్ళు ఆ ఒలివ మొక్కకు అన్య జనులమైన మనలని దేవుడు అంటు కట్టిండట అంటే సైమల్టేనియస్ గా వాళ్ళు మనం అందరం కలిపి ఈ భూమి మీద ఇస్రాయేలీలమే పరలోకమునకు చేరితే అక్కడ కూడా మనము పరమకానానికి చేరుకున్నాయి ఇస్రాయేలీలమే కాబట్టి ఇంత గొప్ప మర్మము ఇది పాత ఎక్కడ ఎక్కడా చెప్పబడలేదు ఏసు ప్రభువే దేవుడని ఏసు ప్రభువే రక్షకుడని ఏసు ప్రభువే రక్తం చిన్నించి పాప బలియాగము కదా పాప పరిహారార్థము తనను తానే బలియాగంగా అర్పించుకుంటాడని ప్రవచనాలు చెప్తున్నారే కానీ అప్పట్లో బైబిల్స్ విశేషంగా దొరకలేదు ప్రవక్తలు ధర్మశాస్త్రంను వివరించి చెప్తే కొద్ది మంది మాత్రమే వినేవారు ఎక్కువ శాతము దాన్ని విసర్జించిన వారానికి పూర్తిగా ధర్మశాస్త్రం సంబంధించిన నాలెడ్జ్ అంటాం జ్ఞానము అది అందరికీ దొరకలేదు అప్పుడు కాబట్టి ఒక తరం గతించిపోతున్న తరం వెంబడి తరం గతించిపోతున్న వాక్యం పైన శ్రద్ధ పెట్టలేకపోయిండ్రు మనం కూడా అంతే ఈ వాక్యం మన ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే ఆ ప్రింటింగ్ టెక్నాలజీ రాబట్టి కదా బైబిల్ ప్రింటింగ్ లోకి రాబట్టే ఆ బుక్స్ మనకు చేతి వరకు మనం కొనుక్కునే స్థితి వరకు వచ్చినాయి ఇప్పుడు కొన్ని అయితే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి అంటే అది మన చేతిలో వచ్చి మనం చదువుకునే వరకు కూడా మనకు తెలియదు కాబట్టిది ఈ సెంచరీ ఒక ఫోర్ ఫైవ్ సెంచరీస్ నుంచి బుక్ అవైలబిలిటీ ఉంది తర్వాత దాని ట్రాన్స్లేషన్ రకరకాల భాషల్లో జరుగుతోంది కాబట్టి అనేకులు కొంటున్నారు అనేకులు చదువుతున్నారు అనేకులు తెలుసుకుంటున్నారు ఈ మర్మము పాత నిబంధనలు కాబట్టి వారి అమాయకత్వము ఇగ్నోరెన్స్ అంటాం ధర్మశాస్త్రం సంబంధించిన ఇగ్నోరెన్స్ ఉండే వాళ్ళకి కాబట్టి ఆ యాజక ధర్మంని ఒక లేవీలు మాత్రమే చేస్తున్నారు మిగతా అందరూ విన వినటం మటుకే ఆచరించటం మటుకే వాళ్ళు ఎప్పుడు చదువుకోలేదు దానిలో నుంచి తెలుసుకోలేదు ఒక ప్రవక్తలు చెప్తే తప్ప అప్పట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు వాళ్ళకి కానీ పౌలి భక్తులు ఏమంటున్నాడంటే కొత్త నిబంధనలో వాళ్ళకి మాత్రము ఏసు ప్రభు రక్తము నిబంధన చేయబడిన గన్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి కదా పాత నిబంధన వాళ్లకు లేని ఆధిక్యత కృత నిబంధనలో యేసు ప్రభువుని తెలుసుకున్న మనకు ఎంత గొప్ప ఆధిక్యతని ఇచ్చిందంటే ప్రభువుని గురించి తెలుసుకోవటము ప్రభువు గురించిన ఆ మర్మంలో తెలుసుకోవటం మనకు మన తరం నుంచింది దేవుడు కదా ఈ బైబిల్ చేతిలోకి వచ్చిన తర్వాతని మనం చాలా విశేషాలు తెలుసుకోగలిగినాం కానీ ఇప్పటికీ మనము ఆలోచిస్తే ఎంతమంది నిజంగా బైబిల్ చదివి అర్థం చేసుకుంటున్నారు రొటీన్ గా నామక వాస్తే అంటాం కదా డైలీ ఒక రెండు అధ్యాయాలు చదవాలి కాబట్టి చదువుకొని వెళ్ళిపోతున్న వాళ్ళే వేల మంది ఉన్నారు ఇంకా కొంతమంది అయితే క్యాలెండర్ లో ఉన్నటువంటి ఆ ఒక వాక్యం ఈ రోజు వాక్యం అని చెప్పి ఆ చదివేసి వెళ్ళిపోతూ ఉంటారు లేకుంటే మనకు పంపిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానం అని చెప్పి ఆ చదువుకొని ఈ రోజు పని అయిపోయింది ఇలాంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే మనము రాజులైన యాజక సమూహం మనము రాజులైన యాజక సమూహము ఈ విధంగా మనల్ని దేవుడు ఇంతగా ఎన్నుకోవడానికి కారణం ఏంటంట ఒక చూద్దామా మాత్రం రోమీలకు రాసిన పదకొండవ అధ్యాయము పత్రికలో పదిహేడవ వచనం పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం ఇంకొక మాట అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం లెవెన్త్ రోమన్ చాప్టర్ లెవెన్ సెవెంటీన్త్ వర్స్ ఏం చెప్తుంది ఇక్కడ అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలివ కొమ్మపై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిపి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము దేవుడిని పిలిచిండు యాజక ధర్మం నీకు ఒకప్పుడు లేవీలకు మాత్రమే ఉండగలిగినటువంటి ఆ యొక్క ఆధిక్యత ఈరోజు మనందరికీ దేవుడిని రక్షకుడిగా ఒప్పుకొని కదా ఏసుప్రభుని మన రక్షకుడిగా ఒప్పుకొని ఆయన మన పాపంలో కొరకై బలియాగమైనడు అని చెప్పి నమ్మి నువ్వు విశ్వసించినావు అంటే నువ్వు రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డావు ఈ ఆర్థికత మనకి ఇయ్యడానికి మన ఏ గొప్పతనం లేదు కదా ఇంతకి ఎవరి ఈ అడవి ఒలివ కొమ్మ అంటే మనము గమనిస్తున్నాం కదా యూదులు క్రీస్తుని తిరస్కరించక ముందు ఒలివ చెట్టు కదా యూదులు క్రీస్తును లేదా యూదులు యేసు ప్రభువుని తిరస్కరించక ముందు వారంతా కూడా ఏమంటారు ఒలివ చెట్టు అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు అనే వేరులో నుంచి పెరిగిన ఇస్రాయేలీలు ఒరిజినల్ ఒలివ కొమ్మ అంటే ఎవరు ఇస్రాయేలీలు అబ్రహాము సంతానము కదా అలాగే ఆ జాతిలోని కొన్ని కొమ్మలు నిజానికి ఆ జాతిలో ఎక్కువ భాగం నశించిపోయినాయి మనం చూస్తున్నాం కదా ఆ ఒలివ కొమ్మల చెట్ల కొమ్మలని చాలా మటుకు దేవుడు వేరు చేసేసిండు వారి అవిధేతను బట్టి కదా వారి అవిశ్వాసం బట్టి వారి అతిక్రమంలను బట్టి ఆ ఇస్రాయేలీల చెట్టుని ప్రూనింగ్ చేసింది దేవుడు ఎంత ప్రూనింగ్ చేసిండంటే వందలు వేలు వేల మంది చనిపోయిండ్రు పట్టుబడినప్పుడు చెరసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని వేల మంది యుద్ధాలలో కొన్ని వేల మంది అడవిలో కొన్ని వేల మంది కదా ఐగుప్తి నుంచి బయటికి వచ్చిన తరములలో ఎన్ని వేల మంది చనిపోయిండ్రు ఎందుకంటే వారు ఒలివ మొక్కలోనికి చీడ పురుగును తెచ్చుకున్నవారు అనమాట అంటే అవిధేయత కదా అది ఒక పురుగు లాంటిది అనమాట మొత్తం చెట్టుని నాశనం చేస్తుంది చేయక మునిపోయే దేవుడు వారిని తీసేసి ఇంత అన్యాయం చేస్తావా ప్రభు అని మనం ప్రశ్నించడానికి లేదు ఇక్కడ ఎందుకంటే అవిధేయతని ఇష్టపడని దేవుడు కదా పాపమును ఇష్టపడని దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుల ఉండుడి అని చెప్తున్నాడు పావులు భక్తుడు ఆయనని పరిశుద్ధంగానే ఆచరించాలా కాబట్టి ఈ పరిశుద్ధత అనేది కొన్నిసార్లు పడిపోతున్న వారికి కొంచెము భయంకరమైన శిక్షనే ఉంటుందనమాట వేరు చేయబడతారంట విరగొట్టబడతారంట వీరు కాబట్టి ఆ జాతిలోని కొన్ని కొమ్మలని అంటే ఎక్కువ శాతం కొమ్మలని వారి అపనమ్మక మూలంగా విరిగిపోయాయి మనము పదిహేడు నుంచి ఇరవై చూస్తాం వారి స్థానంలో ఇతర ప్రజల్లోని క్రైస్తవులకు అంటు కట్టడం జరిగింది మనం అన్యులమే మొక్కలో అంటు కట్టబడిన వారము మనం నిజానికి ఒలివ మొక్కలు కాదు కదా కానీ అంటు కట్టబడి ఈ రోజు మనము లీవ మొక్కలో ఒక భాగమైపోయి ఉన్నాం కానీ ఆ వేరు ఆ చెట్టు అనేది మనల్ని భరిస్తుంది మనం చెట్టును భరించటం లేదు సో మనం ఈ లోక రీతిగా మనము ఆ అన్యులమైనప్పటికీ ఆత్మీయ రీతిగా మనల్ని ఇస్రాయేలీలు యూదులు అని చెప్పుకోగలుగుతున్నాం ఎందుకంటే ఆధిక్యత దేవుడే మనకి దేవుడే మనకిచ్చిండు మనము ఈ పదహార పద్నాలుగవ అధ్యాయము రోమా పత్రికలో ఆ పదహార వచనములు చూస్తే సువార్త విషయమైన యాజక ధర్మము కొన్ని ఉన్నాయని మనకు పౌలు గుర్తు ఇప్పుడు మనం యాజకులము ఒలీవ మొక్కకు అంటు వారం కాబట్టి మనము కూడా ఆ ఇస్రాయేలీల్లో ఒక భాగమై ఉన్నాం కనుక మనల్ని దేవుడు కొన్ని విధులు ఇస్తున్నాడు విధులు అంటే డ్యూటీస్ కొన్ని డ్యూటీస్ అనమాట ఏంట్యూటీస్ అని అంటే ఇవి ఎందుకు మనకి ఇస్తున్నాడు అంటే మనము ఒకసారి దేవునిలో కదా దేవునిలో సహవాసంలోకి వచ్చిన తర్వాత నేను మతంలోకి వచ్చిన నేను వేసుప్రభులోకి వచ్చినా నేను క్రైస్తవ్యంలోకి వచ్చినా అంటే ఆ బా అదేమైనా బుట్టన కదా దానిలోకి రావటం అంటే మనం ఎక్కడికి వచ్చినాము సహవాసంలోనికి వచ్చినాం ఏసుతో సహవాసంలో వచ్చినాం కాబట్టి మనకు కొన్ని విధులు ఖచ్చితంగా ఉండాలంట అయితే ఈ విధులు రాక వచ్చినా వాటిని మనం పాటిస్తున్నా పాటించకపోయినప్పుడప్పుడు కొన్నిసార్లు మనలోని స్వార్థం మనలోని స్వార్థం పేరు ప్రఖ్యాతులు రావాలి అనే స్వార్థం ఆ డబ్బు ఆశీర్వాదం రావాలి స్వార్థం లేదా మంచి సంఘాలను చెడగొట్టాలి వాళ్ళ కంటే మనం ఎక్కువగా అభివృద్ధి పరచబడాలి ఇలాంటి కొన్ని రకమైన అయోగ్యతల వల్ల ఏమవుతుందంటే ఈ యాజక ధర్మానికి చెడ్డ యాజక ధర్మానికి చెడ్డ దీనికి ఆ మనమే ఎందుకంటే దీనికి లెక్క చెప్పవలసిన వారం కూడా మనమే ప్రభు సేవలో ఉంటున్నప్పుడు ప్రభు సేవలో మనము కొనసాగుతున్నప్పుడు ఈ యాజక ధర్మం చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాడు పౌరు భక్తుడు యాజకుడు మధ్యవర్తిగా వ్యవహరించాలి ఎవరికి మధ్యవర్తిగా దేవునికి మనుషులకు మధ్య ప్రతినిధిగా ఒక దైవిక వ్యక్తి అనమాట మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ మ్యాన్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ గాడ్ అని ఒక దైవిక వ్యక్తిగా మధ్యవర్తిత్వం చేయాలి కదా దేవుడికి ఆ ప్రజలకు మధ్యలో మోసే ఎన్నిసార్లు అడ్డుపడతాడు ప్రభు వారిని నశింపచేస్తావా ఇంత మటుకే వాళ్ళని శిక్షిస్తావా అని చెప్పి ఎన్నో సార్లు అడ్డుపడుతున్నాడు ఆయన ఒక మధ్యవర్తిగా కదా మనకు చూసుకుంటున్న ప్రవక్తలందరూ కూడా దేవుని వాక్యము వారికి వచ్చినప్పుడు వారు ప్రజలతో మాట్లాడిండు అంటే దేవునికి ప్రజలకు మధ్య ఒక వారధిగా మధ్యవర్తిగా వీళ్ళు పని చేసిండ్రు యాజకుడు అన్నవాడు మధ్యవర్తిగా మనము చాలా చాలా విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి కదా చాలా చాలా విషయాల కొరకు మనము ప్రార్థన చేస్తూ ఒక దేవుడికి ఆ వ్యక్తులకు మధ్యన ప్రతినిధిగా కదా మనం ప్రతినిధిగా నిలబడాలి యాజకుడు అన్నాక యాజకుడు ఒక రాయభారిగా పనిచేయాలంట ప్రభు సెలవిచ్చిన మాటలను ప్రజలకు చేరవేయటము దేవుని తరపున ప్రాతినిధ్యం వహించటం అనేది మనకు ఎంతో ఎంతో సాధ్యమైన పని ఎందుకంటే ప్రార్థన చేస్తాం కదా మనము చాలా విషయాల కొరకు చాలా మందితో ప్రార్థన చేస్తుంటాము అది వినగా చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కదా వాక్యంలో ఉంది వాక్యంలో ఉంది దేవుడు ఇలా కార్యలు చేస్తున్నాడు దేవుడు వాళ్ళకి ఇంత మేలు చేసిండు వీళ్ళకి ఇంత ఎన్నెన్నో సాక్ష్యాలు మనం పంచుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ దేవుడికి మధ్య ఒక రాయబారిగా అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకుంటారు పేర్లు నిజంగా నువ్వు అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ రాయబారివేనా కదా మన దగ్గర అంబాసిడర్స్ ఎక్కడ కనబడతారు వీళ్ళు అంటే మనకు ప్రతి దేశంలో ఇండియన్ ఎంబసీ ఆఫీస్ ఉంటది కదా మన ఇండియన్స్ పనిచేస్తున్నారు ఎక్కడెక్కడో దేశాలలో అక్కడ మన ఇండియన్స్ కోసం ఒక ఎంబసీ ఆఫీస్ ఉంటది అక్కడ అంబాసిడర్ ఉంటాడు వాళ్ళు చేసే పని ఏంటి అంటే మన ఇండియన్స్ కి సంబంధించిన ప్రతి సమస్యని కదా ప్రతి సమస్యని అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి సరి సపోజ్ ఇంగ్లాండ్ లో మన మన రిలేటివ్స్ ఎవరో చనిపోయినారు అనుకున్నాం ఇప్పుడు ఆ బాడీ ఇండియాకి రావాలి అంటే ఎంబసీ ఆఫీస్ వాళ్ళే ఆ పనులన్నీ చేసి పెడతారు ప్యాకింగ్ చేసి ప్రిజర్వ్ చేసి ఇండియా ఇంటికి వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఎంబసీ రాయబారి అంటే మనము ఏసు ప్రభువు రాయబారులుగా ఉన్నాము అంటే మన బిడ్డలకు సంబంధించిన లేదా విశ్వాసులు మనతో పాటు ఉన్న వారికి సంబంధించిన ప్రతి పనిలో దేవుడితో కదా దేవుడితో సహవాసంలో ఆయనకు విన్నవించుకుంటూ కార్యములని జరిగించడం మనము చేయాలంట అదేవిధంగా యాజకుడు పరిశుద్ధతను కాపాడుకోవాలి చాలా మనలో చాలా లోపం ఏంటంటే హోలీనెస్ కదా పేరుకు యాజకత్వం చేస్తున్నాం కానీ అప్పుడప్పుడు హోలీనెస్ పోతోంది ఆ పరిశుద్ధత రాలేకపోతున్నామా లేదా పరిశుద్ధతలో పడిపోతున్నాం లేదా ఏదో శోధన వచ్చినప్పుడు కొంచెం సేపు మనం ఈ విషయాలను ఏం చేస్తున్నామంట ఒక పక్కకు పెట్టేస్తున్నాం అనమాట ఎందుకు అంటే ఆ పరిశుద్ధత మనం కోల్పోతున్నాము కొన్ని ఐహిక విచారాలు లోక సంబంధమైన సమస్యలు కదా ఎన్నో ఉన్నాయి లోక సంబంధమైన అంటే ఒకటి కాదు రెండు కాదు కుటుంబ పరంగా ఫైనాన్షియల్ గా స్పిరిచువల్ గా కదా అన్ని రకాలుగా ఫ్యామిలీ వైజ్ కూడా చాలా మటుకు మనము ఆ సమస్యలలో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ పరిశుద్ధత దేవుని సన్నిధిలోకి ఎట్లా పోవాలంట పరిశుద్ధంగా వెళ్ళాల ఆ పరిశుద్ధతని కోల్పోతున్నామంటున్నాడు కాబట్టి అది మనం కాపాడుకోవాలి పరిశుద్ధ దేవుని ఆదేశాలను విధి విధానాలను కదా ఆయన ప్రజలకు తెలియజేసే ప్రతి విధమైన పాపము మాలిన్యము అనేవి మనము వాళ్ళకు తెలియజేసి దానిలో నుంచి వారు విడిపించినట్లుగా మనం ప్రార్థన చేయాలి ఇది మన బాధ్యత ఎందుకంటే నువ్వు యాజకత్వము అనే బాధ్యత తీసుకున్నావు కదా నేను దేవుడు పిలిచిండంటే ఒట్టిగా పిలిచిండా కదా నీలో ఏదో అర్హత ఉంది అని దేవుడు చూసిండు కాబట్టే నేను ఎన్నుకున్నాడు అందరినీ ఎన్నుకోలేదు నువ్వు సేవలోకి వచ్చినావు అంటే సమస్యల నుంచి కొంతమంది సేవలోకి వచ్చిండ్రు కొందరికి దేవుడే మాట్లాడి స్వయంగా తన స్వరంతో పిలిస్తే వచ్చిండ్రు కొంతమంది వాక్కు ద్వారా దర్శనాల ద్వారా ప్రవచనల ద్వారా కూడా దేవుని సన్నిధికి రాబట్టబడిరు కాబట్టి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నిర్వర్తించటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాలుగవది ఏంటంటే మనము ప్రజల పక్షాన దేవుడితో మాట్లాడే ప్రతినిధి కదా ప్రతినిధులం అనమాట మనం అంటే రిప్రజెంటేటివ్స్ మనం దేవుని రిప్రజెంటేటివ్స్ గా ఉంటున్నాం ఎట్లా ఉండాలి దేవుని రిప్రజెంటేటివ్ అంటే దేవుడి లాగే ఉండాలి కదా ఆయన ప్రతినిధులు ఆయన మారిపోవాలంట ఆయన పనులు చేయాలి ప్రజలకు నమ్మకమైన సాక్షిగా ఉండాలంటాడు నెక్స్ట్ నమ్మకమైన సాక్షిగా ఉండడానికి అతను సేవ చేస్తున్న వారి దేవునికి ఎక్కువ సాన్నిహిత్యం కలిగి ఉండాలి నువ్వు సేవ చేస్తున్నావంటే దేవునితో సహవాసము మనుషుల కంటే ఉండాలి ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపడానికి నేర్చుకోవాలి యాజకత్వంని చులకన చేయవద్దు పౌలు భక్తులు చెప్తున్న మాట ఇది చులకన చేయవద్దు ఇది చాలా సింపుల్ గా కనిపిస్తున్న జాబ్ కానీ కాంప్లికేటెడ్ అనమాట అది పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు లేకపోతే మానవ రీతిగా ఉంటది అందుకే ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి దేవుడి పిలుపుకి తగ్గినట్టుగా వాళ్ళు పిలుపుకు తగ్గినట్టుగా యాజక ధర్మంని మనము నెరవేర్చు వారంగా ఉండాలి కాబట్టి ప్రజలకు మనము నమ్మకమైన సాక్షిగా ఉండాలి మన సాక్ష్యమే మన క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తుంది మన సాక్ష్యమే నీ సాక్ష్యం ఎట్లా ఉంది అంటే అది మన ఇంట్లో వాళ్ళు కాదు బయటి వాళ్ళు చెప్పాలి ఇంట్లో వాళ్ళంటే మనల్ని మనము మనల్ని పొగిడేవాళ్ళు కానీ మన బయటి వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఏమని చెప్తున్నారు అవును హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అతడు నిజంగా దేవుడి మనిషి దేవుని యొక్క యాజకుడు అని చెప్పగలుగుతున్నారా ఉమెన్ ఆఫ్ గాడ్ అని చెప్పగలుగుతున్నారా మనము సాక్షిగా ఉండడానికే అతను సేవ చేస్తున్న వారికంటే దేవుడికి ఎక్కువ సాన్నిహిత్యం కలిగి ఉండాలి అదేవిధంగా దేవునికి బలులు అర్పించడం ద్వారా అంగీకరించబడుతూ ప్రజల విజ్ఞాపనలను దేవునికి చేరవేసే వ్యక్తి మన బలు అంటే మన ప్రార్థన బలిపీఠం కదా బలులు అర్పించడం అంటే ఈరోజు నూతన నిబంధనలో మన ప్రార్థనా బలిపీఠం ఈ బలి అర్పిస్తున్నప్పుడు ఈ ప్రార్థన దేవుడికి సమర్పిస్తున్నప్పుడు విజ్ఞాపనలు విజ్ఞాపనలు దేవుడికి చేరవేసే వ్యక్తి కానీ మన మన గ్రూప్లో మనకు ఎప్పుడు టైం దొరికినా విజ్ఞాపనలు చేస్తూ కదా రోగుల కొరకు ప్రార్థిస్తుంటాం రక్షణ కొరకు ప్రార్థిస్తుంటాం కుటుంబాలు కట్టబడాలని ప్రార్థిస్తుంటాం ఎన్ని రకాల సమస్యలున్నా మనకు ఒకటి ఆయుధం ఏంటి ప్రార్థన ఒక యాజకుడు ఈ బలిపీఠం గట్టిగా నిర్మించుకొని దానికి తగ్గినట్టుగా దేవుని సన్నిధిలో ఆయన సమ్ముఖములో విజ్ఞాపనలు చేస్తూ అలాగే వ్యక్తిగత జ్ఞానము కలిగి ఉండాలి వ్యక్తిగత జ్ఞానం కలిగి ఉండాలి విజ్ఞాపనులు చేయాలి నీకు జ్ఞానం దేవుడికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలంట మన దేవుడు ఎవరు అంటే చెప్పగలమా నీ దేవుడు ఎందుకు ఆ శిల్వ మీద చనిపోయినాడు చెప్పగలమా నీ దేవుడు తిరిగి లేచిడు ఏంటి గ్యారంటీ అంటే చెప్పగలమా ఇలాంటి ప్రశ్నలు కొన్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు వాటికి సమాధానం చెప్పే సిద్ధమైన మనసు వాక్యం రీతిగా చెప్పగలిగే ఆ యొక్క సన్ని సన్నద్ధత అంటాం కదా ప్రిపరేషన్ మనకు ఉండాలి లేదంటే వాళ్ళు ప్రశ్నలు మనం బెబ్బే అనిపోతాము మనము నీరస పడిపోతాం చెప్పలేకపోయిన వాడు ఏగతాలు చేసిపోతాడు అంటే మన దేవుడు వెక్కరించబడకూడదు కదా వాడు మనల్ని వెక్కిరించినా పర్వాలేదు కానీ మన దేవుడు వెక్కరించబడకూడదు కాబట్టే నువ్వు సిద్ధపడాలి కదా నువ్వు సాక్షిగా ఉన్నావంటే ఎలాంటి క్లిష్ట సమస్యలో నీకు ప్రశ్నలు వస్తున్నా ను సిద్ధపడే మనస్తత్వం కలిగి ఉండాలి లాస్ట్ ఏడవది ఏంటంటే దేవుడు స్థాపించే నిబంధనల ప్రకారము ఆమోదయోగ్యమైన బలు అర్పిస్తూ ప్రజల పక్షంగా ప్రాయశ్చితం చేయటానికి పిలువబడ్డ వాడే యాజకుడు ప్రజల పక్షాన ప్రాయశితం మనమైతే ఇప్పుడు ఏ గొడ్లు గోదా కోళ్ళు మేకలు బలిలు అయితే ఇప్పుడు మనం ప్రాయితం ఇవ్వం కానీ అప్పుడప్పుడు మనము వారి కోసము ఉపవాస ప్రార్థనలు కదా వారి కోసం చేయాలి వాళ్ళ చేయకపోయినా వాళ్ళ విశ్వాసము బలపడటానికి మనము చేయవలసిన అవసరం అయి ఎందుకంటే యాజక ధర్మంలో ఇది ఒక విధి కాబట్టి ఈ డ్యూటీ కూడా మనం చేయగలిగితే దేవుడికి ఇష్టమైన యాజక రాజుల యాజక సమూహముగా మనము ఆయన ఎదుట నిలబడగలం ఎందుకంటే ఈ యాజకులు మొదటి నుంచి ఆది కాండం నుంచి మనం చూసుకుంటే ఆ మొదటగా ఆదామును రాజుగా యాజకునిగా దేసిండు దేవుడు కదా ద ఫస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ అంటే ఆడమ్ ఆయనని ప్రీస్ట్ హుడ్ ఇచ్చిండు యాజకుడిగా ఇచ్చిండు ఆయనని రాజుగా పెట్టేసిండు ఈ మొత్తం సృష్టికి నీదే నీదే రాజ్యం నీవే రాజు కదా కానీ దేవుని అసలు ఉద్దేశము ఆదాము దేవుని కుమారుడిగా సృష్టించబడటం ఆయన సృష్టించబడిన ప్రతిరూపంగా ఆయన పోలికలో పరిపూర్ణ పసుతులో ఎదగడం ఇది దేవుడి యొక్క ఉద్దేశం ఆదామును తన స్వరూపంలో ఎందుకు చేసింది తన నోటి వాయు చేత జీవంను ఎందుకు అంటే తన కోసమే సృష్టించబడ్డాడు తన దేవుని కుమారుడిగా పిలువబడాలని అందుకే తన పోలికలో పరిపూర్ణ పరిపక్వతలు ఎదగడానికని చెప్పి ఆయన సృజించినప్పుడు అయితే ఆ జ్ఞానం లేకపోయింది ద ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ని ఇవ్వలేదు దేవుడు ఎందుకంటే మంచి చెడుల ఫలమునిచ్చు చెట్లు చూపునకు రమ్యమైనది తినేసరికి ఏమైపోయింది కళ్ళు తెరుచుకునే జ్ఞానోదమైంది తాను దిగంబరిని అని తెలుసుకున్నాడు అంటే ఆ యాజక ధర్మము ఆ రాజ్యము కదా పోగొట్టుకున్నాడు తను రాజు సృష్టి మొత్తానికి ఆ మృగాలకు ప్రతి దానికి తాను అధికారి ఆ పోస్ట్ పోగొట్టుకున్నాడు ఆయన పోగొట్టుకున్నాడు ఆడమె కూడా పోగొట్టుకుంది కదా హవ్వ ఆమె కూడా అదే విధమైన అధేహత తోటి పనికి రాకుండా అయిపోయింది ఆ ఏజెంట్ తోటి నుంచి వెళ్ళగొట్టబడ్డరు కదా మంచి చెడుల పల్లమునిచ్చి పండు తినేసరికి వారు జ్ఞానము కదా అమరణ ఇమ్మోర్టల్ లైఫ్ అఫ్రూట్ తింటే అది ఎక్కడ తినేసి పాపంలోనే ఉండిపోతారు అని చెప్పి ఆ చెట్టును తీసేసిండేవుడు అయినా ఏదైనా చోట్ల నుంచి వాడిని వెళ్ళగొట్టేసిండు కాబట్టి మొదటి ఆదాము ఏ విధంగా అయితే యాజకత్వం కోల్పోయిండో కేవలం ఆజ్ఞని అతిక్రమించింది ఈ రోజు కూడా చాలా మంది ఆ యాజకత్వము అనే ఒక బాధ్యతని దేవుడి ఇస్తే దాన్ని వాళ్ళు చులకనగా చేసి వదిలేసుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు లేదా దేవుడు వారి యుద్ధ నుంచి తీసేస్తున్నాడు అనమాట దేవుని ఆదేశాలను పాటించినంత వరకు స్వచ్ఛమైన స్థితిలోనే ఉన్నాడు కదా కానీ ఎప్పుడైతే పాటించడం మానేసిండో ఆ రోజే అతడు ఏం చేసిండంట దిగంబరిని అని తెలుసుకోవటము తర్వాత ఆ ఏదైని తోటలో నుంచి బయటకు పడిపోవటము గెంటి వేయబడటము ఎందుకంటే అనుభవ జ్ఞానము పొందలేకపోయింది దేవుడు అన్ని ఇచ్చిండు తెలివి ఇచ్చిండు అన్ని జంతువులకు పేర్లు పెట్టగలిగిన ఆదాము ఆ చిన్న విషయంలో పొరపాటు చేసి ఆ యాజకము యాజకత్వము అనే గొప్ప బాధ్యతని కదా వదులుకోవాల్సి వచ్చింది దేవుడు గెంటేస్తే ఎందుకంటే తన యాజకత్వంలో విఫలమైండ్ మనం యాజకులుగా సేవాలుగా సేవకులుగా సేవకురా అంటగా ఉంటున్నప్పుడు కొన్నిసార్లు ఈ ప్రశ్న మనం వేసుకోవాలి ఎక్కడ మనం అతిక్రమిస్తున్నాం ఎందుకంటే అతిక్రమిస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు ఎందుకంటే రోషం కలిగిన దేవుడు యాజకత్వమును అబ్రహాం పోగొట్టుకున్న అదేవిధంగా వర్ష పెట్టి ఆ లీనియేజ్ అంటాం కదా ఆ జీవ హెరిడిటీలో ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ యాజకత్వంలో ఎక్కడో ఒక దగ్గర కదా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు విఫలం అవటం మనం గమనిస్తున్నాం ఆఖరికి మనకు వచ్చింది ఎవరు అంటే యాభై నుంచి నలభై రెండవ తరము ఏ సుప్రభు ఈయన మాత్రమే పరిపూర్ణమైన యాజకత్వం చేసి బలియాగం చేసి ప్రాణములని శిల్వలో అర్పించడం ద్వారా ఈ పస్కా బలి ఆయన ఆ ఫంక్షన్ లో కదా ఆ ఫెస్టివల్లో తన కార్యం ముగించిండు ఈ లోకానికి ఎందుకు వచ్చిండో ఆ కార్యని జరిగించిండు ఇప్పుడు దీని ద్వారా ఏం జరుగుతోందంట మనలందరినీ కూడా తన యాజకత్వంలోకి పిలుచుకోగలిగిన సమర్థుడైండు ఆ దేవుడు కాబట్టే ఈ యాజకత్వంలో అందరూ విఫలం ఒక క్రీస్తు వారికే అది జరిగించబడింది కాబట్టే మనం ఈరోజు ఏం గమనిస్తున్నాము పౌలు కూడా ఈ యాజకత్వంలో భాగంగా సువార్తను చేతబట్టుకొని దేవుని వార్తను ప్రజలకు చేరవేస్తున్నాడు ఆఫ్టర్ జీజస్ అనమాట ఆ పోస్తులందరూ అలాగే వాళ్ళతో పాటు పౌలు భక్తుడు అందరూ కూడా ఏం చేస్తున్నట్ట యాజకత్వం ను ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే కదా కంప్లైంట్స్ లేవు దీంట్లో మీరు గమనించండి వీళ్ళ సాక్ష్యంలో ఎవరు కూడా నువ్వు నాకు ఇట్లెందుకు చేశాను అట్లెందుకు చేయలేదనే కంప్లైంట్స్ లేవు యాజకత్వంలో కంప్లైంట్స్ ఉండవు యాజకత్వం చేస్తున్నప్పుడు కంప్లీట్ సమర్పణ సరెండర్ అంతే దేవుడికి సరెండర్ అయిపోవాలా ఏది చేసినా నా మంచికి అనే స్థితికి రావాలంటాడు నాకు అది లేదు నాకు ఇది లేదు ఆ టీమ్ చూడు ఎంత బాగుందో ఆ చర్చ చూడు ఎంత బాగుందో వాళ్ళకి నువ్వు అన్ని ఇస్తున్నావు నాకు ఇస్తున్నావు అన్యులు ఎంతగా ఎదుగుతున్నారో ఎప్పుడు మనం ఇచ్చే కంప్లైంట్ ఇది కామన్ కంప్లైంట్ కదా అన్యుడు వాడికి దేవుడు తెలియదు వాక్యం తెలవదు యాచకత్వం తెలియదు పరలోకం తెలియదు రక్షణ తెలియదు కానీ వాడు అభివృద్ధి కానీ వాడు అభివృద్ధి చెందుతున్నాడు ఇది చాలా చాలా జీర్ణం కానీ మాటలు అనమాట కదా యాజకులు ఇద ఈ కాంపిటీషన్ ఉంటది ఈ మధ్య మా చర్చ ఇంత గొప్పది మీ చేర్చ అంత గొప్పది కదా మా చర్చి పన్నెండు రోజులు కడితే నలభై రోజులు కడితే అని చెప్పి ఏషియాలో బిగ్ అని చెప్పి ఎవరి ఈ మందిరాలు ఒకనాడివన్నీ తున్నా తునకలు అయిపోయే రోజు అయితే వస్తుంది కదా ఎంత గొప్పగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది ఒకరోజు పడిపోయే స్థితే ఎందుకంటే అది బాహ్య రూపమైన మందిరం ఆత్మీయ రూపంలో ఆత్మీయంగా మందిరం మనమే కదా సో మనం పడిపోతే మనం పడిపోతే ప్రశ్న అనమాట ఇది బాహ్యంగా చర్చలు పడగొడుతున్నారు చర్చల్ని కూలగొడుతున్నారు కాల్చి అంటే రోషంతో ఒక్కొక్కరు కామెంట్లు పెడుతుంటాడు వాడు ఇట్లా చేయాలి అట్లా చేయాలని మనం అవన్నీ మాట్లాడకూడదు ఎందుకంటే వీళ్ళు ఒక రీతిగా రాతి మీద రాయి నిలబడనే దినం ఒకటి వస్తుందని దేవుడే చెప్పిండు కదా కదా నేను ఒకసారి మైసూర్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ టవర్ చర్చ్ అనమాట ఎప్పుడో ఇరవై ఐదేళ్ల కిందట మా చర్చ్ టీం అంతా ఆ చర్చ్ అక్కడ చూసిన నేను ఆ చర్చ్ ని టవర్ చర్చ్ అది ఎంత పెద్ద చర్చ్ అంటే చాలా పెద్ద చర్చ్ అక్కడ బ్రదర్ దినకరణ అనమాట ఆయన కట్టించిండు అక్కడ ఫస్ట్ ఫస్ట్ దేవుడు ఆయనతో ఎక్కడ మాట్లాడిండో అక్కడ ఒక చిన్న టెంపుల్ కట్టిండు తర్వాత అంటే ఆయనకు దర్శనం దొరికిన ప్లేస్ అనమాట అదేవిధంగా దానికి పక్కన ఇంకా చాలా విశాలమైన ప్రాంతంలో ఒక పెద్ద మ్యాగ్నిఫిషియెంట్ చర్చ్ అనమాట అది చాలా గంభీరంగా ఉంటది పైన ఎండబడితే ఆ డోమ్ లో రిఫ్లెక్షన్ రేజ్ వస్తాయి అలాంటి గంభీరమైన మనం సోలమౌన్ టెంపుల్ అంటాం కదా అలాంటి టెంపుల్ బంగారు వెండి ఆ ఉపకరణాలు లేవు కానీ అంత గొప్పగా కట్ కట్టుకున్నాడు నేను అక్కడ ఒక చెట్లను చూస్తున్నా అనమాట అక్కడ గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంటే ఒక చిన్న మొక్క తీసుకొని మా ఇంట్లో పెట్టుకుంటే పెరుగుతుందో లేదో అని అనే ఉద్దేశంతో ఒక చిన్న మొక్కని నేను తీయబోతున్నా తీయబోతుంటే ఆ కాలు అట్లాగే బెండేవి ఆగిపోయింది మొక్క రావట్లే ప్రభావా ఇది నీకు ఇష్టం లేదేమో అందుకని నేను నేను తీయనని చెప్పి వదిలేసిన అక్కడ మొక్కలు తీసుకోలేదు ఇంకా కానీ తర్వాత అక్కడ నేను అక్కడ అందరం టీం అంతా ప్రేయర్ చేస్తున్నాము వాక్యం కూడా మా చదువుతున్నాము అక్కడ వాక్యం కూడా చెప్తాను గంట గంటకు ఒక మెసేజ్ ఉంటుంది ఒక్కొక్కరు ఆ వాక్యం చదివేటప్పుడు ఇంత అద్భుతమైన కట్టడం ప్రభు నువ్వు ఎంత గొప్ప దేవుడోనైనా ఈ కొండల కింద ఖచ్చితంగా కొండల కింద అనమాట అది ఎంత చక్కటి వ్యూ అంటే అది ఒకసారిన చూడాలి జీవితంలో అని చెప్పి అనుకునే ప్లేస్ అనమాట కానీ అక్కడ నేను వాక్యం చదువుతుంటే ఈ ఈ మందిరం చూస్తున్నవే ఇవి ఒక్కటి కూడా రాతి మీద రాయి నిలబడని రోజులోకి వస్తాయని చెప్పి వచ్చింది వాక్యం అంటే అన్ని డిమాలిష్ అయిపోయే డేస్ అనమాట అవి ప్రతిదీ కూలిపోతుంది ప్రతిదీ పడిపోతుంది ఎందుకంటే నిజమైన మందిరం ఏది అంటే ఆత్మీయ మందిరమే కాబట్టి పౌల్ భక్తులు ఇక్కడ ఏమని ఈ యాజకంలో భాగం భాగంగా సువార్తను చేత దేవుని వార్తను ప్రజలకు చేరవేస్తున్నాం మనం చేస్తున్న పని ఏంటంట దేవుడికి వాక్యంని ప్రజలకు చేరవేయటం కదా మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటాం ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఒక పోస్ట్మెన్ లాగా దేవుడి వాక్యంని ప్రజలకు చేరవేస్తున్నాం వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నాం కాబట్టి సువార్త యొక్క రాచకత వలన ప్రజలను దేవునికి చేరువ చేయటం ఎట్లాగా అని చాలా మంది అంటారు ట్రైనింగ్ తీసుకోవాలన్నా లేకుంటే ఎవరి దగ్గరన్నా డిసైపుల్షిప్ చేయాలన్నా లేకుంటే శిష్యరికం అంటాం కదా డిసైపుల్షిప్ అంటే శిష్యరికం ఎక్కడన్నా శిష్యరికం తీసుకోవాలన్నా ఎట్లా చేయాలి ఫ్రీ పాస్టర్స్ అంటాం కదా దేవుడే పిలిచి వాళ్ళని డైరెక్ట్ గా సేవలు వాడుకుంటుంటాడు ఇట్లా ఏ రకంగా రోమీలకు వ్రాసిన పత్రికలో తరచుగా మనకు ఈ పదాలు గమనిస్తుంటాం ఏంటా పదాలు అంటే పాపం గురించి ధర్మశాస్త్రం గురించి నీతి నిమిత్తము తీర్పు గురించి అలాగే సమర్థింపబడుట కదా సమర్థింపబడుట మనము జస్టిఫై చేయబడుతున్నామా మహిమ పరచబడుట పరిశుద్ధత కదా ఇలాంటివి మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే మనకు అర్థమవుతున్నది ఏంటంట ఆ విమోచన సయోధ్య అంటే సంధి కుదుర్చుకోవటం ఇలాంటి పదాలు మొత్తం మీరు రోమ పత్రికలో ధ్యానం చేస్తున్నప్పుడు యాజకులు ఇలాంటి వాటికి ఆన్సర్స్ చెప్పగలిగే స్థితిలో ఉండాలి పాపం అంటే ఏంటి కదా సమర్థించబడట నీతి నిమిత్తము తీర్పు ఏంటి ధర్మశాస్త్రం ఏంటి పరిశుద్ధత ఏంటి దేవుణ్ణి మహిమపరచబడటం అంటే ఏంటి మనకు విమోచన దొరకడం అంటే ఏంటి మనుషులకు మధ్యన సంధిని సయోధ్యను కుదుర్చటము కృపా విశ్వాసం ఈ పదాలన్నిటినీ మనము ఆ ధ్యానిస్తున్నప్పుడు అవి ఎవరిని అడిగితే చెప్పగలిగే ఆ యొక్క క్వాలి క్వాలిఫికేషన్స్ మనకు ఉండాలి కదా చెప్పాలి అనమాట ఎందుకంటే అవును వ్యక్తి అడుగుతున్నాడు మరి మనల్ని ప్రశ్నించడానికో లేకుంటే మనల్ని అనుమానించడానికో అడుగుతున్నప్పుడు మనం చెప్పగలిగే స్థితిలోకి రావాలి దానికి దైవ ధ్యానము వాక్య ధ్యానం తప్ప వేరే మార్గమే లేదు ఎందుకంటే ఆయనను విశ్వసించడం ద్వారా మనము నీతి మంతులంగా తీర్చబడి పరిశుద్ధ దేవుని సహవాసనకు వెళ్ళగలుగుతకు వీలు కలిగింది కాబట్టి ఆయన సన్నిధిలోకి రావాలి అంటే విశ్వాసము పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలి కదా అదేవిధంగా నీతి కార్యాలు కూడా జరిగించాలి అయితే మన నీతి క్రియలు మురికే కూడాలని చెప్తున్నాడు దేవుడు ఆయన నీతి కదా ఆయన రక్షణ ద్వారా ప్రజలు వినాశనం నుండి తప్పింపబడాలి రక్షించబడాలి అనే అల్టిమేట్ గోల్ అనమాట యాజకుడిది వారు నాశనం కాకూడదు రక్షించబడాలి అందుకే ఏమంటాడు ఎరుశులేం గురించి ప్రార్థించండి అంటాడు కదా ఎరుశులేం గురించి ప్రార్థించండి అంటే ఇప్పుడు మనము బాహ్య రూపమైన ఎరుశలేం గురించి ప్రార్థించాలి ఆధ్యాత్మిక ఎరుశులేం గురించి కూడా మనం ప్రార్థించాలి రెండు కట్టబడాలి కదా ఆ ఆధ్యాత్మికంగా ఎరుసలే దేవుడు తన సన్నిధికి తీసుకొని పోతాడు ఎందుకంటే ఈ ఎరుసలేమే ఆయన యొక్క వధువు సంఘము ఆధ్యాత్మిక ఎరుషలేమే వధువు సంఘం అందులో మనము అంటు కట్టబడిన వారమే ఆల్రెడీ కాబట్టి ఆ అంటు కట్టబడిన జీవితంలో మనము ఆ ధర్మశాస్త్ర నిబంధన మొత్తం కుదించినాడు కదా దేవుడు పది ఆజ్ఞలని రెండు ఆజ్ఞలుగా మార్చిండు మీ దేవుడిని పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో సేవించాలి ఒకటే ఆజ్ఞ రెండవది నిన్ను వలె నీ పొరుగువాణ్ణి నువ్వు నిన్ను ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాణ్ణి అందగా ప్రేమించాలి అప్పుడే నువ్వు దొంగతనం చేయవు అబద్ధం చెప్పవు కదా హత్యలు చేయవు ఇలాంటివి కూడా నువ్వు చేయవు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి నీ పొరుగువాణి నువ్వు కాబట్టి ఈ సువార్త యాజకత్వం జరిగించబడుతూనే ఉండాలి అంత వరకు ఆయన కృపలో మనం ఉన్నంత వరకు మనల్ని పిలుచు దినము వరకు ఇది మనకిచ్చిన బాధ్యత యోగ్యత లేని మనపై ఆయన చూపించిన ఉచిత ప్రేమ కృప ద్వారా రక్షణ కలుగుతుంది ఇది మన క్రియల ద్వారా కలిగిన నీతి కాదు కాబట్టే దేవునితో సమరూపం వచ్చు వరకు సువార్థ యాచకత్వం జరిగించబడుతూనే ఉండాలి ఎంతవరకు చేయాలి ప్రభా కొంతమంది క్వశ్చన్ ఉంటుంది కదా ఎప్పుడు దాకా చేయాలి నేను సేవ ఓ ఇరవై ఏళ్ళు చేసి అయిపోతుందా ఒక ఐదేళ్ళు చేస్తే సరిపోతుందా పెళ్ళయ్యే వరకు చేస్తే సరిపోతుందా ఉద్యోగంలో ఉన్నంత వరకు సరిపోతుందా లేకపోతే ఉద్యోగంలో రిటైర్ అయినాక చేస్తే సరిపోతుందా ఇలాంటి కొన్ని కొన్ని లిమిటేషన్స్ మనం మనం పెట్టుకుంటున్నాం కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంట ఏంటంట దేవునితో సమరూపం వచ్చు వరకు సువార్థ యాజకత్వం జరిగింపబడుతూనే ఉంటే ఎండ్లెస్ లిమిట్ లెస్ అనమాట సువార్థ యాజకత్వం సువార్థ సేవ చేయటం అనేది ఇదొక యాజకత్వం కాబట్టి ఎంత కాలము అనే దానికి పరిమితి లేదు లి మీకు లేదనమాట నీకు ఓపికన్నంత వరకు అని కూడా అనటంలే దేవుడు కదా ఆయన నిన్ను పిలుచు వరకు ఆ యొక్క సిద్ధపడు వరకు నీవు నేను ఆ యాజకత్వం చేయటం ద్వారా ప్రజలకు ప్రజలను దేవునికి చేరువ చేయటకు సిద్ధపడాలి అని చేయాల్సిన పని ఒకటే ప్రజలను దేవుని సన్నిధికి చేర్చగలగాలి దేవుడి మాటలు వినిపిస్తూ ఉండాలి మన సాక్షుల ద్వారా మనము వారిని ఉజ్జీవపరుస్తూ ఉండాలి కాబట్టే ఈ పనికి ఎండ్ లేదు టైం లిమిట్ లేదు కాబట్టి ఈ యాజకత్వం నువ్వు ఉండాలి సువార్త ప్రనికి అంటారు కదా సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు కదా సువార్తను ప్రకటించే వారి పాద వారు అడవుల వేంబడి చెప్పులు లేక వర్షంలో కొండల్లో గుట్టల్లో వాగుల్లో కదా తిరుగుతున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా దేవుడు అంటుండు వారి పాదం ఎంత సుందరం ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని ఏంటి ప్రశస్తమైన యాజకత్వం కదా వారు చేస్తుంది మనం చేస్తుంది కూడా అదే కదా మనం చేసిన యాజకత్వంలో కంప్లైంట్స్ ఉంటున్నాయా మనం తోటి వ్యక్తులని కించపరుస్తున్నామా మన యాజకత్వం సంపూర్ణంగా ఉన్నదా లేదా కదా యాజకత్వము సంపూర్ణంగా ఉన్నదా లేదా ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రశ్న కదా ఈ పౌలు భక్తుడు ఒక వ్యక్తిని మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు రోమ పత్రిక పదహార అధ్యాయము మొదటి రెండు వచనాలు రోమా పత్రిక యాజకత్వము అంటే ఒక్క మోగోళ్ళకేనా కదా యాజకత్వం అంటే మెన్న యాజకులు అంటే ఆడవాళ్ళు లేరా ఆయన మనకి ఇక్కడ ఒక వ్యక్తిని కదా కేంక్రియలోని సంఘ పరిచారకురాలగు ఫీబే అనే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువు నందు చేర్చుకొని ఆమెకు మీ వలన ఏమైనా కావాల్సి ఉంటే సహాయం చేయాలి ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేస్తున్నాను ఆమె అనేకులు నాకు సహాయకురాలు ఫీబ ఫీబే ఒక వ్యక్తి అనమాట స్త్రీ ఇవన్న మనకు పరిచయం చేస్తున్నాడు యాజకుల్లో మొగోళ్లే కాదు అనుకంటే ఆయన చాలా మందిని లిస్టు చదువుతున్నారనమాట ఆ లిస్టులో ఒక స్త్రీ పేరు కూడా ఉంటుంది ఆకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళతో పాటు కొత్త కొత్త పేర్లు మీకు ఆ అధ్యాయం చదువుతుంటే మీకు అర్థమవుతుంటే దాంట్లో ప్రత్యేకంగా మరొక స్త్రీ పేరు ఏంటంటే ఫీబే ఏవరి ఏమే అంటే ఒక పరిచారకురాలు ఎంతమంది పురుషులు చేయలేని ప్రమాదకరమైన ప్రయాణం చేసిందంటే అంటే సేవలో కష్టాలే ఉంటాయని కాదు డేంజరస్ అడ్వెంచర్స్ కూడా ఉంటాయని ఆ పావులు భక్తుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు ఫీబే ఇవే పురుషుడు చేయలేని ప్రమాదకర ప్రయాణం ను రోమా వెళ్ళే బాధ్యత తీసుకుంది ఆ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే రోమీలకు ఒక పత్రిక రాసిండు పావులు ఆ పత్రికను తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆయనకు రోమకి వెళ్ళాల్సినంత పరిస్థితులు అనుకూలంగా లేవు రోజులో ఒక మూడేళ్ల వరకు ఆయన వెళ్ళలేకపోయింది ఆ టైంలో ఆయన అర్జెంటుగా ఆ సంఘాలకు తన వాక్యం ని తన పత్రికని అంటే ఒక స్త్రీని ఎన్నుకున్నాడంట కాబట్టి ఆమె రోమాకు వెళ్ళగలిగి ప్రయాణం చేసింది ఆమె నీళ్ల మీద నేల మీద ప్రయాణం చేసింది రాళ్లమయమైన పర్వత ప్రాంతాల్లో నడవడం వల్ల పాదాలు చిట్లిపోయి మాస్యోనియ నుంచి ఇటలీకి ఓ చిన్న పాత పడవలో ఆమె ప్రయాణించడం ఆమె ధైర్యానికే ఒక ఎగ్జాంపుల్ అనమాట ఎన్ని ఎదుర్కొందో ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకుందో కారణం ఏంటంటే పౌరు భక్తుడు రాసిన ఒక పత్రికని రోమా ప్రజలకు అందించాలి అక్కడ సంఘాలకు అందించాలి అది కూడా యాజక ధర్మమే ఇలాంటి కూడా సేవనే నా బ్రదర్ అంటే అవును అది కూడా సేవే కదా సంఘంలో ప్రార్థన చేసినా సేవే సంఘం శుభ్రపరిచినా సేవే కదా సంఘంలో పాటలు పాడుతున్నా వాక్యం చదువుతున్నా సేవే విజ్ఞాపనలు చేస్తున్నా సేవే ఒక వాక్యం చెప్తేనే సేవన కాదు కదా కాబట్టి ఇమే ఈ పనికి ఎన్నుకున్నాడు అనమాట ఆయన కాబట్టి ఆమె ఏం చేస్తుందంట అన్ని క్లిష్ట పర్సన్లు కూడా ఆమె ధైర్యము వదలలేదంట రోమాలోని క్రైస్తవులకు పౌలు రాసిన ఉత్తరాన్ని చెక్కు చెదరకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకు అప్పగించబడింది మరి ఇన్ని ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ లెటర్ చిరిగిపోవచ్చు నలిగిపోవచ్చు తడిసిపోవచ్చు కదా ముక్కలు కూడా అయిపోయిండొచ్చు కానీ దానిని ఆమె ఎంత భద్రంగా పెట్టుకుంది అంటే సంఘానికి అందజేసే బాధ్యత తీసుకుందంట ఆమె కాబే చివరికి రోమ పట్టణం శివార్లు అంటాం అంటే అవుట్స్కర్ట్స్ అంటాం సిటీ అవుట్స్కర్ట్స్ వచ్చేసింది ఆమె ఆమె కళ్ళ ముందట నిలిచాయంట ఏడు కొండల శిఖరాల మీద నిర్మితమైన శాశ్వతమైన రోమ పట్టణము ఆమె ముందు నిలిచినట్లయింది సెవెన్ హీల్స్ కదా రోమా కట్టబడింది మనమేమో తిరుపతి అనుకుంటాం తిరుపతి కాదు ఇది రోమా పట్టణమే ఏడు కొండల పైన కట్టబడిన మహాపట్టణం అంత పెద్ద పట్టణం ఖండ్ల ముందర నిలబడుతుంది మా దాదాపుగా శివార్లకు వచ్చేసింది సిటీ అవుట్స్కర్స్ ఇంకా పైకి ఎక్కాలన్నమాట ఎక్కితే ఆ అక్కడున్న చర్చెస్ లో ఆ భక్తులకి ఆ లెటర్ అందించగలదు ఇది దగ్గర దగ్గర ఆ ఏడీ కదా ఆ క్రీస్తు శకము యాభై సంవత్సరంలో ఈ మజ్లీ వల్ల ఫీబే మరో దేశాన్ని సందర్శించగలిగింది కాబట్టి ఆమె అక్కడ కలిగిన తర్వాత ఆమె ఎంత పట్టుదల ఎంత విశ్వాసం అంటే అంత సుందరమైన పట్టణం ని సైట్ సీయింగ్ కోసం కాకుండా దేవుడి కార్యం కోసం వెళ్ళగలిగింది అంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఆ లెటర్ వాళ్ళ చేతిలో పెడుతున్నప్పుడు వాళ్ళందరూ ఆమెను ఎంతో అపరూపంగా ఆప్యాయంగా పలకరించేట ఎందుకు ఆమె చేసిన పని అంత గొప్పది ఒక యాజక ధర్మంని కంప్లీట్ గా నిర్వర్తించింది క్రైస్తవులు ఆమెను ఓ కొత్త మనిషిగా చూడలేదట ఎందుకంటే ఆమె సంచిలోని పౌలు వ్రాస లేక అతి ప్రశస్తమైనది ఇన్వాల్యుబుల్ లెటర్ అనమాట రోమా పత్రిక ఆ ప్రజలకు ఆమె అందించగలిగింది ఆ పత్రికను తీసుకొని ఆమెను ఎంతో అపరూపంగా ఆమెకి గుడ్ హాస్పిటాలిటీ కదా మంచి ఆతిథ్యం ఇచ్చిందట ఆమెకి ఆమెని అక్కడ క్రైస్తవులు ఆమెని ఎంతగా ఆదరించిందంటే ఆమెను గుర్చి ని విశిష్ట రీతిగా వ్రాశాడు పౌలు గారు అందుకే ఆమెను రోమా సంఘస్తులు అత్యంత గౌరవంగా ఆహ్వానించు గౌరవించిండ్రు తర్వాత మీకు చేతిన వరకు ఆమెకు సాయం పౌలు చెప్పిండు కాబట్టి వాళ్ళకు తగినట్టుగా ఆమెకి వాళ్ళు ఏం చేయగలగరో అంతగా సహాయం చేసిండ్రంట ఎందుకంటే ఆమె పౌలుకు తన సంఘంలో అంతగా పరిచర్య చేసిందట కదా యాజక ధర్మంలో మన తన అనే భేదాలు ఉండవు మన అంతానా అనే భేదాలు ఉండవు సమిష్టిగా చేసుకుంటున్నారు కాబట్టి సేవలో గొప్ప విజయాలని చూడగలిగిందంట రోమాకు రావటానికి అనేక సాల ప్రయాణం వాయిదా వేసిన పౌలు ఇక్కడ మూడేళ్ళు ఆయనకు లేట్ అయిపోతుందంట ఎందుకో తెలియదు ఆటంకాల మీద ఆటంకాలు ఆయన వెళ్ళలేకపోయిండు కాబట్టి రోమ పట్టణానికి రావటానికి ఇంకా మూడు సంవత్సరాలు పడుతుందని ఆయన ఆ క్రైస్తవులు కళ్ళలో సౌలు చూడగలుగుతున్నారు ఒక యాజకురాలు సేవకు వచ్చింది సంఘానికి పత్రిక పంపిస్తుంటే ఆమెలో పౌలును చూసుకున్నారంట కదా ఎంత గొప్ప ఆదిగేత కదా ఆ లేడీకి అమ్మ విధవరాలు కదా ఒంటరి స్త్రీ అనమాట ఓ ప్రముఖ క్రైస్త నాయకునిగా పౌలు తన ప్రతిష్టకు ఫీబే హస్తాలో ఉంచాడు కదా అట్లాంటి వ్యక్తుల చేతిలో పెడితే ఏమైపోద్దు లెటర్ అని పౌలు ఆలోచించి ప్రార్థన పూర్వకంగా ఆ పత్రికని ఒక లేడీ చేతిలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆమెను అంతగా నమ్మిండు ఆయన ఈమె చేయగలదు కదా మనం చాలా సార్లు అది అనుకుంటాము ఈరోజు వాక్యం చెప్పగలదు అంటే చెప్పాలి ఎందుకు అంటే అది దేవుడి కార్యం మనుషులు మనం టైం టేబుల్స్ వేసుకుంటే కదా అది మన పని కాదు అది దేవుడి ప్రేరేపణ చేస్తేనే నీకు అవకాశం ఇస్తున్నాడు అనమాట దేవుడు వాడుకోవాలి కదా యాజకత్వంలో వాక్యం చెప్పడం కూడా ఒక భాగమే పాట పాడటం కూడా ఒక భాగ్యమే అదేవిధంగా ప్రార్థన చేయటము విజ్ఞాపన చేయడం ఒక భాగ్యమే ఇది అందరికీ వస్తుందా రాదు కదా ఈ అవకాశం ఎంతమందికి ఉంది అంటే ఎంతమంది నూట డెబ్బై మంది ప్రేయర్ టీం ఉంది మన దగ్గర కదా కానీ ఎంతమంది దీన్ని నిజంగా వాడుకుంటున్నారు అంటే అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే అక్కడ ఆత్మకార్యం జరిగితేనే తప్ప మన సొంత ప్రయత్నము ఫలించదు కాబట్టే ఈ స్త్రీకి ఇచ్చిన అవకాశం వాడుకుంది కష్ట నష్టాలకు ఓర్చింది ఆ పత్రికను తీసుకుపోయి అక్కడ ఆమె వాళ్ళకి అంత అప్పగించింది అనమాట ఇంత గొప్ప బాధ్యత చేపట్టేటందుకు సమర్థత వ్యక్తిత్వము నమ్మకత్వము ఉన్న గొప్ప సేవకురాలుగా ఈమె కొనియాడబడి కదా గొప్ప ఇట్టి గొప్ప సాక్ష్యము కలిగిన ఫీబే గారి గురించి పెద్దగా మనకేం తెలియకపోవచ్చు కాకపోతే పౌలుకు చాలా బాగా తెలుసు సంఘస్థురాలుగా సంఘాన్ని ఎంత బాగా నడిపిస్తుందో కదా విశ్వాస పునాది మీద నిర్మాణం సాగిస్తూనే రోమా క్రైస్తులకు రక్షణ నిశ్చేతను గురించిన సూచనలు ఆ ఉత్తరంలో ఉన్నాయి ఇంతకు ఏంటి ఉత్తరం కదా అంత కష్టపడి ఆమె చేతిలో పెడితే ఆమె అన్ని కష్టాలు పడి అక్కడికి వెళ్ళటము ఆ పత్రాన్ని వాళ్లకు పంచటం ఏంటి అవిశిష్టత ఆ ఉత్తరంలో అంటే చూడండి ఏముందందులో రోమీలకు పౌలు రాసిన ఉత్తరంలో సువార్తను గూర్చిన ప్రకటన నిక్షిప్తమై ఉన్నది బ్రీఫ్ గా సువార్తకు సంబంధించిన విషయాలందరూ రాసి సువార్త రోమా పట్టణం ఆ వార్త ప్రపంచం విస్తరిస్తుంది అదనమాట మర్మం రోమ్కి వెళ్తే చాలు అది మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిపోతుందట ఆ వాక్యం అందుకనే అంత ప్రయాసము ఆమె తీసుకుంది అంత కష్టము ఆయన కూడా తీసుకుంది ఎందుకంటే విశ్వాసపునాది మీద నిర్మాణం సాగిస్తూనే రోమా క్రైస్తవులకు రక్షణ నిశ్చయత వారు విశ్వాసంలో ఉన్నారు విశ్వాసంలో కొనసాగుతున్నారు రక్షణను నిశ్చయితను గురిచిన సూచనలను ఆ ఉత్తరంలో రాసిండంట పౌలు అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఆ లెటర్ కదా దేవునితో నడవటం పరిశుద్ధాత్మతో జీవించటం వంటి విషయాలన్నీ కూడా ఆ ఉత్తరంలో ప్రస్తావించిండంట ఈరోజు మనకు ఉత్తరాలు అవసరం లేదు కదా వాట్సాప్ ఈ చాలు దేవుడు పంపించేస్తున్నట్టు దేవుడు అనుకూలిస్తున్నట్టు దేవుడు ఆ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ చేయగలుగుతున్నాం కదా కానీ ఎంతమంది నిజంగా వాక్యం చదువుతున్నారు వాక్యంకి విధేయులుగా ఉంటున్నారు వాక్యం లాగా మనం ప్రవర్తించగలుగుతున్నామో మనము సరి చేసుకోవాలి ఎందుకంటే అంత గొప్ప కార్యం జరిగించడానికి అప్పట్లో అన్ని కష్టాలు పడ్డాం కానీ మనకి ఈరోజు ఆ కష్టాలు లేవు కదా దేవుడు సునాయాసంగా సువార్తను చెప్పగలిగే ఎన్నో మాధ్యమాలు మార్గాలని మనకి ఏర్పాటు చేసిండు ఎన్నో మీడియాస్ ఉన్నాయి ఈరోజు వరల్డ్ వైడ్ మన మెసేజెస్ పోవటానికి కారణం ఏంటంట దేవుడు ఆ యొక్క అవకాశంని మనకు కల్పించిండు కదా టెక్నాలజీని మనం సువార్త కూడా వాడొచ్చు కాబట్టి లిక్కింబ లేఖలను ఫీబే రోమపట్నానికి అందించింది ప్రభు ఫీబే ప్రభు దగ్గరికి ఎలా వచ్చిందో మనకు బైబిల్ అయితే చెప్పటం లేదు కదా ఆమె గురించిన పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఆమె జీవితం గురించి చెప్పడం మాటలు చాలా చాలా తక్కువ కాకపోతే మనం వేరే నిఘంఠువులు అంటాం కదా డిక్షనరీస్ దాంట్లో మనకు చూస్తే ఈమె గురించి చాలా గొప్పగా చెప్పబడిందంట ఆమె విశ్వాసం జీవన సర్వస్వం విభిన్న సంస్కృతుల విశ్వాసుల గల ఒక పెద్ద కుటుంబం పైన పరిచారకురాలు ఒక మంచి బిలీవర్ అని మాత్రమే చెప్పగలుగుతుంది బైబిల్ గొప్ప విశ్వాసుల సంఘంలో ఆమె ఒక పరిచారకురాలంట ఎందుకంటే ఈమె ఓ సహోదరి పురుషుని కన్నా స్త్రీ తక్కువ స్థాయిలో ఉంచబడ్డ ఈ సమాజంలో ఆమె కూడా పురుషులతో సమానంగా ఆధ్యాత్మిక స్థాయిలో ఎదగగలిగిందట మెన్నే కదా గ్లోరిఫై చేయబడతాడు వాక్యం అంటే ప్రపంచ నలుమూలకెళ్ళదంటే ఇక స్త్రీగా కూడా వెళ్ళగలిగింది అంటే దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు అనే లేదని ఇక్కడ మనకు రుజువు చేయబడతాడు యాజక ధర్మంలో ఆడవారైనా మగవారైనా దేవుని కొరకు రోషంతో నిలబడితే వాళ్ళని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా నీ సమర్పణను మాత్రమే చూస్తున్నాడు నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో దేవుడికి తెలుసు నా సంగతులు తెలియదా దేవుడికి నాకు ఏం లోటు ఉందో తెలియదా దేవుడికి నాకు ఏది లోపమో తెలియదా దేవుడికి నేను ఏ విషయంలో బలహీన రాలినో దేవుడికి కదా మనకి ఏమున్నాయి మనకి ఏమి లేవు అన్ని నీవిచ్చినవే కదా ప్రభా పాట పాడతాం కదా నాకున్నదంతయు నీవిచ్చినదే కదా అంటాం మళ్ళీ నువ్వు నాకు ఏమి ఇచ్చావనో అడుగుతాం ఏమన్నా పాట అన్న అది మనం పాడేది కదా కాంట్రడిక్టరీ అనమాట అంట చెప్పేది ఒకటి మనము చేసేది ఒకటి అని ఉంటుంది అన్ని ఇచ్చిన దేవుడే కదా అన్ని ఇవ్వగలిన దేవుడు ఆయన ఇవ్వగల సమర్థుడు అయితే వీటన్నిటిని భూలోక రీతిగా మనం వదిలివేయాల్సిన రోజే వస్తుంది ఆధ్యాత్మికంగా మనకి ఏం దొరికింది అది గట్టిగా పట్టుకుందాం కదా ఆధ్యాత్మికంగా మనకి ఏం దొరికిందో దాన్ని గట్టిగా పట్టుకుంటే మనకు చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే కంప్లైంట్స్ తక్కువైపోతాయి కంప్లైంట్స్ చేయకుండా సనుగుడు గొనుగుడు దేవుడికి ఇష్టం లేని కార్యం ఈ సనుగుడు గొనుగుడు వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ నాకు ఇవ్వటం లేదు ప్రభావ దేవుడి దగ్గర కంప్లైంట్ చేయొద్దు ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో దానికి దేవుడు వాళ్ళకి ఆధిక్యతలు ఇస్తూ ఉంటాడు నీలో సామర్థ్యం పెంచుకునే యోగ్యత కూడా నీకు ఇంకా వాక్య ధ్యానం ఇంకా గట్టిగా చేయి ప్రార్థన ఇంకా బలంగా చేయి పరిశుధాత్మని ఇంకా గొప్పగా ఓడుకోవాలా కదా కోరుకున్నప్పుడు నీ సామర్థ్యం పెంచుతాడు ఆయన నాకు ఇది సాలు ఈ మూలకి ఇంత ఉంటే చాలు ప్రభా అంతలోనే పెడతాడు ఎక్కడ వేసిన గొంగళి అంటే అది అక్కడే ఉంటది కానీ మనం చేయాల్సిన పని ఏంటంట ఈ లోకరీతిగా మనకిచ్చిన ఈ యొక్క తలాంతులను వాడుకోవాలా ఒక్క తలాంతి ఇచ్చినట్టడు నాకు నువ్వేం చేస్తావు నువ్వు ప్రశ్నిస్తావు నువ్వు చాలా క్రూరుడివి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తేనే నీకు ఎక్కడ చేయాలని చెప్పి భూమిలో పాతేసినా నీకు ఇచ్చిన తలాంతలు ఏం చేస్తున్నావు భూమిలో పాతేసినవా ఆ నాదగవ తలాంత వాళ్ళకి ఐదైదు తలాంతులు మూడు మూడు తలాంతులు ఇచ్చినారు వాళ్ళు గొప్పగా వాడబడుతున్నారు నాకేమిచ్చింది నాకేమిచ్చిండు ఈ ఈ ప్రశ్నలు దేవుడికి అయిష్టం కదా అందుకే ఇష్టం లేని ఈ ప్రశ్నలని ఆయన ఎదుట పెట్టద్దు యాజక ధర్మము నీకు నీకు బట్టి నువ్వు వాడుకోవటానికి సిద్ధ మనసుతో ఉండాలంటాడు దేవుడు అంతే ప్రశ్నించొద్దు సిద్ధపడి ఉండమంటాడు ఎందుకంటే ఆమె పౌలు వ్రాసిన లేఖను రోమిలకు ఇచ్చి ఉండకపోతే ఈనాడు మనకు ఆ పత్రిక అందుబాటులో ఉండదని కాదు కదా పీబీ కాకపోతే మరొకరు ఈమె కాకపోతే మరొకరు పౌలికి ఎవరో ఒకరు దొరుకుతారు కదా ఆ పత్రికను పంపటానికి తర్వాత మూడేళ్లకు ఆయనే వెళ్తున్నాడు కదా కాబట్టి మార్గాలు ఉన్నా కూడా ఒక అవకాశం ఈమెకిస్తే ఆమె సద్వినియోగం చేసుకుంది ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే యాజకత్వం అనేది నీకు ఒక అవకాశం కదా అది నీకొక అవకాశం తను నువ్వు ఎట్లా సద్వినియోగపరుచుకుంటున్నావు నువ్వు దుర్వినియోగపరుస్తున్నావా నీకు అవకాశం సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇస్తున్నాడు సమయం తను వాడుకుంటున్నావా సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నావా నీకు పాట పాడమంటున్నాడు దేవుడు ఆయన మహిమ పరచటానికి నీ గొంతు ఎట్లుందో అని అనర్థలే దేవుడు కదా నువ్వు శ్రావ్యంగా పాట పాడగలుగుతున్నావా రాగయుక్తంగా ఉన్నావా అడగట్లే దేవుడు ఆయనను మహిమపరచగలుగుతున్నావా ఇది ఒక్కటే మాట అడుగుతున్నాడు దేవుడు ను నన్ను మహిమపరచటానికి సిద్ధంగా ఉన్నావా నీ వాక్యం ద్వారా నీ సాక్ష్యం ద్వారా నీ పాట ద్వారా నీ ప్రవర్తన ద్వారా కూడా నీ నీతి క్రియల ద్వారా కూడా నువ్వు ప్రభువుని మహిమ పరిచే విధంగా నీ యాజకత్వం ను జరిగిస్తూ ఉంటే నీకు ఎలాంటి లోటు ఉండదు ఎందుకంటే ఫీబీ చేయకపోతే మరొకరు చేస్తారు కదా అట్లా అని చెప్పి ఆమెని దేవుడు తక్కువ చేసిందంటే ఫీబీ వాడుకోవాలనుకున్నాడు దేవుడు ఆమెని వాడుకున్నాడు అంతే ఆమె వెంటనే దేవుని చిత్తానికి లోబడింది ఇది గొప్ప మాట కదా చెప్పగానే దేవుడి చిత్తానికి లోబడింది ఆమె పౌలు చెప్పగానే ఆ నువ్వేంటి నువ్వు చెప్తే నేను చెయ్యాలా ఇట్లాంటి ప్రశ్నలు ఎంత కష్టము పడవలు రోడ్డు ప్రయాణము నీటి ప్రయాణం అట ఇన్ని చేసిపోయిందామే ఇన్ని చేయగలిగిందామే అంటే ఒక రిస్క్ తీసుకుని తాను సేవలో అంతే సేవకులు వయసులో ఉన్నప్పుడు జ్ఞానంతో జ్ఞానయుక్తంగా సేవ జరిగించండి యాజకత్వం చేయండి వయసు స్తోత్రము స్తోత్రం కూడా పలకలేనప్పుడు పెదవులు పళ్ళు సహకరించినప్పుడు అప్పుడు ఏం సేవ చేస్తావు ఏం వాక్యం అందిస్తావు నీకు ఆరోగ్యం సహకరిస్తున్నప్పుడే నువ్వు యవన ప్రాయంలో ఉన్నప్పుడే యవనుడా నువ్వు యవన కాలమందే నా కాడిని మోయం అంటున్నాడు దేవుడు ఇది చాలా సులువు ఇది భారమైనది కాదు సులువైనది కాబట్టి పరుగులు యాజకత్వంలో మన ధర్మం నిర్వర్తించుకోవాలా ఎందుకంటే మనము అన్య ఉండి కూడా దేవుడిలో అంట కట్టబడిన మొక్కలం కదా అంట ఆ ఒలివ మొక్క క్వాలిటీస్ మనకు ఆ మొక్కలో పెరుగుతున్నాయి అమ్మాట గ్రాఫ్టింగ్ అంటాం కదా ఒక మెయిన్ కొమ్మలోకి ఈ అన్య జనుల కొమ్మ ఒకటి పెట్టేసి దేవుడు దాన్ని ఎదగమన్నాడు కాబట్టి అన్యుల సంఘం కూడా ఎదిగింది కాబట్టి మనము పతనమవుతున్న ఇస్రాయేలీలను చూసి గొప్పగా ఏం చెప్పుకోకండి కదా వాళ్ళు ఎట్లా వాళ్ళు నాశనం అవుతున్నారు యుద్ధాలు యుద్ధ భయాలు మొత్తం దేశాలు ఎనిమిది చుట్టూ ఉన్నాయి కదా మనం ఏమి ఎగతాలు చేసిన పని లేదు ఎందుకంటే అక్కడ దేవుడి కార్యం చేసుకుంటాడు ఆయన ఆయన గొప్ప దేవుడు కదా మహిమ దేవుడు యుద్ధము యహోవదే యుద్ధ శూరుడు ఆయననే కదా బల బలశౌర్యములు ప్రభావ మహిమలు దేవాది దేవుడివే ఆయన కార్యాలని చేసుకుంటూ ఉంటాడు మన కార్యములు మనం చేయాలా మనం ఈ ఆత్మీయ యుద్ధంలో మనము మన పాత్రని పోషించుకోవాలి ఈ సంఘాలకు మనం ఎంత వరకు మనం వాక్యం చెప్పగలుగుతున్నామో ఎంత మందికి వాక్యం చేరవేయగలుగుతున్నామో ఫీబీ లాంటి పత్రిక ఆమె తీసుకొని పోగలిగింది దేవుడి యొక్క మాటలని ఆమె మోసుకొని పోగలిగింది ఎంతమంది మనము ఈ కార్యం చేయగలమో మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాల ఒకరు మనల్ని పేరు పెట్టి చెప్పాల్సిన పని లేదు మనం ఒకరికి అవకాశం ఇవ్వకూడదు అక్కడే సైతాన్ని దొరుకుతుంది కదా ఒకరికి చెప్పే అవకాశం ఇస్తే అక్కడ సైతాన్ని దొరుతుంది ఆహా వాడు నాకెంత చెప్పేటోడా అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది యాజకుల్లో ఇలాంటి మాట రాకూడదు కదా అలాంటి ప్రశ్నలే వేయకూడదు మనం వాడు మనకెంత వాడెంత నేనంత ఈ నువ్వెంత నేనంత అని చెప్పుకుంటున్నామంటే అక్కడ సైతాన్ని ఆల్రెడీ కార్యం చేస్తుంది అని అర్థం దని కుయితులని గమనించండి చాలా జాగ్రత్తగా మన సేవా కార్యక్రమంలో ఆటంకంలో లేకుండా కార్యం జరగాలనే ప్రార్థన పొద్దునే లేస్తే చేసుకోవాల సేవలో ఆటంకం జరగకూడదు ప్రభా సేవలో సంపూర్ణత సాధించాలి ఈరోజు కాబట్టి మన దృష్టి అంతా సేవ భారమైనది కాదు బాధ్యత అని జ్ఞాపకం చేసుకోవాల అది భారమైనది కాదు బాధ్యతతో కూడుకున్నది నీ రెస్పాన్సిబిలిటీ నీకు ఇస్తున్నప్పుడు ఒక అమ్మగా ఒక నాన్నగా ఒక అన్నగా ఒక చెల్లిగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి నీకు తెలుసు కదా ఒకరు చెప్పాలా అదేవిధంగా యాజకత్వం కూడా ఒక బాధ్యత దాన్ని మనము నిర్వర్తిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇస్రాయేలు కొమ్మల్ని విధి చేసి ఇతర జనాల కొమ్మల్ని అంటుకట్టాడు అంటే అంటే దాని అర్థం ఏంటి ఇస్రాయేలు విర్రవీగిన్ వినయం లేకుండా అవిధేయత చూపించి ఆజ్ఞలను అతిక్రమించి దేవుడికి దూరం అయిపోతే ఆ దూరం అయిపోయిన వాళ్ళందరినీ ఏం చేసిండంటే ఆ కొమ్మలు విరిచేసిండు దేవుడు వీరిచేసి అన్యులమైన మనల మనకు అవకాశం ఇచ్చిండు ఆ కొమ్మల ప్లేస్లో మనలను అంటుగట్టిండ రేపు మనం కూడా అవిధేయతగా దేవుడికి వ్యతిరేకంగా ఉంటే కంప్లైంట్స్ వేసుకుంటూ అసహ్యమైనవి లేదా పగబా మాటలు గుళ్ళుపోతు మాటలు లేదా సేవలో కాంపిటీషన్ కదా కాంపిటీషన్ పోటీ తత్వం ఇది ఉండకూడదు ఎందుకంటే ఎవరి సేవ సేవ ఎవరి లిమిట్స్ వాళ్ళవే ఒక సేవ సేవ టెరిటరీలోకి మనం పోం కదా మనకి ఇచ్చిన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతున్నామా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇస్రాయేల్ కొమ్మల్ని విరిచేసి ఇతర ఆ జనాల కొమ్మలని అంటుకట్టగలిగిన దేవుడు రేపు ఇతర జనాల కొమ్మల్ని కూడా విరిచి వేసి అక్కడ ఇజ్రాయిలీలో కొమ్మల్ని మళ్ళీ అంటుకట్టడా కదా వెళ్ళగించిటకును నాటుటకును కట్టుటకును పడద్రోయిటకును అన్నిటికీ టైం ఉందని చెప్తున్నాడు కదా దేవుడు కాబట్టి ఆయన మాటలు నమ్మదగినవి ఆయన మాటలు అంగీకార యోగ్యమైనవి కాబట్టి దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుంటూ మన యొక్క ప్రవర్తనలో మనం సరిచూసుకుంటూ యాజక ధర్మంని ఏ విధంగా చేస్తున్నాము అనేది మనకి మనమే జవాబిచ్చుకునేటట్టుగా సేవ చేస్తూ దేవుడికి ఇష్టమైన ఆ అదేమంటే ప్రార్థన బలి దేవుడికి ఇష్టమైన ప్రార్థన బలిగా సాయంత్రకాలకు నైవేద్యంగా మనం దేవుడికి సమర్పించుకుందాము ఈ యొక్క చిన్న వాక్యం ని దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపామయుడా పరిశుద్ధుడా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభ మాకిచ్చిన బాధ్యత ఎంతో గొప్పది నాయన మాకు బాధ్యత ఎంతో ఆధిక్యం కలది ప్రభ ఎన్నిక వారిని ప్రభామి నువ్వు ఎన్నుకున్నావు ప్రభ సాక్షి బిడుగు మమ్మల్ని నిలబెట్టుకున్నావు ప్రభ నీ సేవా కార్యక్రమంలో తండ్రి ఈ యొక్క పనులు ఒక ప్రయాణంలో ప్రభావం మమ్మల్ని మీరు ఒక పాత్రగా వాడుకుంటున్నారు ప్రభా ఏ యోగ్యత లేని మమ్మల్ని కూడా మీరు నిలబెట్టిన తండండి వట్టి మట్టి పాత్రలను ఆయన ప్రభని నీకు చేతిలో మేము పాప పుత్రంలో మేము పోయబడిన వారన్నదండి మమ్మల్ని నువ్వు తీర్చిదిద్దినవు నడిపిస్తున్నావు నీకు మాత్రమే మేము జవాబు చెప్పుకోవాలయన ప్రభన్ని అతని యోగ్యత కలిగిన జీవితాలు మాకందరికీ దయచేయమని యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడను బలపరచమని వేసినటువంటి మా అంతరంగంలో ఉన్నటువంటి అహంకార దృష్టిని తీసివేసి ప్రభా సమర్పి ప్రబలతని వినయముతో ప్రభాతం సంపూర్ణమైన సమర్పణతో నిల్చుటకు యోగ్యుగా తీర్చమ్మని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏసయ్య శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి రవి బ్రదర్ మీరు ఫైనల్ బ్లెసింగ్స్ ఇస్తారా ఓకే సార్ ఇస్తాను సార్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్లో ఉన్న బ్రదర్స్ ఇస్తారు కుటుంబీకులందరికీ ఈ ప్రతి కుటుంబానికి నిత్యం విజ్ఞాపనం ప్రారంభించిన కుటుంబీకులందరికీ సదాకాలం తోడిని గాక ఆ మెయిన్ ప్రెజరన్స్ ఇస్తారు అందరికీ